శ్రీ గురువామర స్మృతి స్మృతిప్రానాదై భా విగస్ పాదశంకరం రోత శంకరం ఓం సహనా సహనౌ నమస్సు సహకరీ స్నామీతస్తో మాదిదాహీ కరోం శాంతి శాంతి శాంతి పైన ఏం చెప్పారంటే తదేత అమస్య ఈ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూ ఇంట్లో ఇది నాకు కావాలి అది నాకు కావాలి అంటే చేయాల్సినట్టు ఒక అనవసరం దాంట్లో పొందాల్సింది ఏమీ లేదు పొంద పెద్దదంతా ఒక్కటే గలదు దే ఈ ఆత్మతత్వం అది ఏమిటా పొంద పెద్దది ఆత్మ చేతంలో దానినే పొందాలి ఆత్మని పొందుట చేత హేతం వేద సో ఇది నేను ప్రస్తావిస్తా ఉన్నాను దీనితో ప్రస్తావిస్తాను చూడండి మీరు ఏదైనా ఒక శాస్త్రాన్ని అధ్యయనం చేశారనుకోండి లేకపోతే ఫిజిక్స్ అధ్యయనం చేశారనుకోండి అధ్యయనం చేస్తున్న కొడది బాగా అధ్యయనం చేస్తున్న కొడది ఒక అనుభవం తగ్గుతుంది ఈ అనుభవాన్ని భక్తులు అది సుభాషితంలో పెట్టాడు దాన్ని ఏనుగు లక్ష్మణికో కూడా చెప్తున్నాడు ఎనిమిది లక్షణాలు లేదా సర్వము దేశీ తిచ్చు అది ఉంది సో ఏమి జరిగినప్పుడు నాకు అన్ని కృష్ణులనే ఒక అభిప్రాయం ఉంటుంది కానీ వాడు ఫిజిక్స్ బాగా చదివాడనుకోండి ఫిజిక్స్ ఎంత టెన్త్ క్లాస్ లో ఫిజిక్స్ చదివిన వాడికి నాకు తెలియని ఫిజిక్స్ ఇంత ఫిజిక్స్ నాకు తెలియని ఇంకా ఉంది అని అనుకుంటాను కానీ డిగ్రీ ఫిజిక్స్ జరిగినప్పటికీ నాకు తెలియని ఫిజిక్స్ ఏందని అర్థమవుతుంది ఎంఎస్టీ ఫిజిక్స్ పుట్టేప్పటికీ నాకు తెలియని ఫిజిక్స్ ఏంటిది అని వాడికి అర్థమవుతుంది పిహెచ్డీ చేసేప్పటికీ ఇంత ఫిజిక్స్ నాకు తెలియని అని తెలుస్తుంది కాబట్టి మీరు శాస్త్రాలను ఏ శాస్త్రాలను అధ్యయనం చేసినా రెండు రకముల అభిమానము నెలకొంటుంది ఒక సైకలాజికల్ స్ట్రక్చర్ రెండు రక రెండు రకాలుగా ఫిక్స్ అవుతుంది మీ లోపల మీ కాన్షియస్నెస్ లో ఒకటి ఈ శాస్త్రంలో నాకు తెలుసున్నదిత నాకు తెలియని అంత అని ఒక అర్థమ రెండవ అభిమానం ఎలా ఫిక్స్ అవుతుందంటే నాకు ఈ ఒక్క శాస్త్రమే తెలుసు తప్ప నాకు తెలియని శాస్త్రములు ఎన్నెల్ఏ బలంది ఫిజిక్స్ చదివిన వాడికి కెమిస్ట్రీ తెలియదు తర్వాత సంస్కృతంలో ఉన్న వాడికి మరేవో తెలియదు మరేవో తెలియదు ఏవైనా తెలియలేదు తెలియలేదు అనేటువంటి అభిమానము నిర్మాణమవుతుంది కాబట్టి మనం ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు చదివిన తరువాత మనిషి ఎలా తయారవుతారో తెలుసుకోండి అసంతృష్టుడుగా తయారవుతారు మీరు ఎవరికైనా మీరు కలిపి చూడండి వాళ్ళు కనుక సస్పృషులండి వాళ్ళు బాగా తెలుసున్న వాళ్ళైతే కొంతమంది అహంకారంగా ఉంటారు అహంకారంగా ఉన్నవాళ్ళు అతను చదువుకున్న వాళ్ళు కాదే కాదు వాళ్ళు ఏం చదివింది కాదు నేను ఒకతనమే తెలుసాను చాలా పెద్ద అహంకారంగా ఉంటాడు అతను అతను చదివింది ఏమీ లేదు తెలుసు తెలుగు సాహిత్యం కొంచెం స్కృతం సాహిత్యం చదివి ఏదో నాలుగు పద్యాలు కడుగుతూ అంతే అతను చేసేదాన్ని తెలుగు సాహిత్యంలో వస్తు చరిత్ర నాకు రాకపోతుంది సాహిత్యం నాలుగు మధ్యాహ్నం పాటు మధ్యాహ్నం వచ్చింది నేను చిన్నప్పుడు ఎక్కడ సందేశం ఏమో ఉంటాము అంతా కంటస్ పెట్టాను పెట్టాను కుమార్ సంవం ఐదో సంతా నోటికి వచ్చింది అలాగేవో అలాగే వీళ్ళు కూడా ఏవో తెలుగు పద్యాలు అక్కడ మన చరిత్ర రస చరిత్ర ఇక్కడ అందులో తెలుగు పద్యాడు నాలుగు కబతే మనం నాలుగు నాలుగైదు కాబట్టి వచ్చు వాళ్ళతో నోటుకు వచ్చి ఉంటారు ఆ తర్వాత సంస్కృత సాహిత్యంలో పరిచయం తక్కువే తెలుగులోనే కొంత పర్వాలేదనుకోవచ్చు సంస్కృతంలో తక్కువే కుంకలు కదండి వీరి జరిగిన సంస్కృతం మోహం తెలుగు సంస్కృతం అంతా చాలా చిన్న సంస్కృతం కలిగి పెద్ద పెద్ద ఆడాది చేస్తారు తప్ప దాంతో ఈ పద్యాలు కట్టడం పద్యాలు పాటలు కట్టడం మొత్తం జగమంతా సంకేతం ఉన్నంత అహంకారం అలా ఉంటారు అలాగే అహంకారంగా ఉన్నవాడు పండితులు కాదు యథార్థమైన పండితులు చాలా వినయంగా బట్ అట్ ది సేమ్ టైం ఆ కాన్షియస్నెస్ లో నాకేమీ తెలియ ఇంకా తెలియనిది ఇంకా తెలియ ఉన్నది నాకు తెలుసున్నది తక్కువే అనే అల్పజ్ఞత్వ దృఢంగా నెలకొంటుంది అంతేతనే అసంతుష్టుగానే మిగిలిపోతుంది దిస్ ఇస్ ది బేసిస్ నేను అల్పజ్ఞుడను ఈశ్వరుడు సర్వజ్ఞుడు అని వీడు ధ్యానం పెట్టుకోవడానికి బేసిస్ ఏమిటంటే వీటికి కలుగుతున్న ఈ అనుభవం ఈ అల్పజ్ఞత్వం అనే అనుభవము కలిగి మరి దేవుణ్ణి సపరేట్గా పెట్టుకుంటాడు ఇదే అతను ద్వైతులు పెద్దమోహో పక్షం ఏమంటే మీరే నా దేవుడు దేవుడికి అన్నీ తెలుసు మీకు దాన్ని మీరు మరి అన్నీ తెలుసా మీకు అని అది ఏదో పెద్ద పూర్వపక్షం దానికి మనం సమాధానం అవును చెప్పాలో తెలుసు అవును నాకు అన్నీ తెలుసు అని చెప్పా మీకు అన్నీ తెలుసా తెలియదా అన్నీ అంటూ ఉండగానే తెలుసు అంటున్నారా తెలియకుండా మరి ఇంకలేదు అన్నీ ఇంకన్నారు సర్వం మన సర్వం అని ఎందుకున్నాను ఆ సర్వం గురించి ఒక అంచనా ఉండబట్టే కదా సర్వం అన్నారు లేకపోతే సర్వంబన ఎలా అనగలుగుతారు కాబట్టి సర్వ లేదు వేరే సర్వజ్ఞారు వాస్తవంలో కానీ వీళ్ళు నేను కానీ ఎప్పుడైతే తెలియబడేదాన్ని తెలుసుకుంటూ ఉన్నంత కాలము నాకు తెలిసినది అల్పము అనే అభిమానము అలా నిలిపోతుంది తెలియబడేదాని తెలుసుకోవడం కంటే తెలియదాని తెలుసుకుంటే ఏది తెలుస్తోందో దానిని విజ్ఞాపముని తెలుసుకోవాలి ఏమై ఏమైనా సర్వముదం విజ్ఞానా ఏం చేతనైతే ఈ సర్వమును తెలుసుకుంటున్నాడు ఆ విజ్ఞాతను తెలుసుకోవాలి విజ్ఞాతను తెలుసుకుంటే అనగా తన స్వరూపమును తెలుసుకుంటే ఇంకా తెలియవలసినది ఉన్నది అనే అభిమానం ఉంది ఆ అభిమానం తొలగిపోతుంది తొలగిపోయి కూడుమూడుగా ఉండిపోతారు ఎందుకంటే ఈ తెలియవలసినవన్నీ కూడా నిత్యాం ఇప్పుడు ఎలాగంటే సినిమా ఉందనుకోండి సగం సినిమా తీసి వచ్చేశారనుకోండి ఒక సెన్స్ లో మీకు ఏమనిపిస్తుంది యూ హిస్డ్ ది అందర్ హ్యాపీ అని అనిపిస్తుంది ఒక సెన్స్ అలా అనుకుంటారు అలా అనుకుంటున్నసేపు మీకు అసంతోషమే ఉంటుంది కానీ మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే యూ హ్యావ్ మిస్ట్ నథింగ్ యూ రిట్ మిస్ట్ అయితే ఇన్ఫ్యాక్ట్ సినిమా ముందు మీరు ఫుల్ సినిమా తర్వాత సగంలో మానేసినప్పుడు ఫుల్ పూర్తిగా చూసినా కూడా మీ స్వరూపం ఎప్పుడు ఫుల్నే వస్తాయి మీ స్వరూపంలో లోపు ఉన్నది కేవలము అజ్ఞానం చేత మనం మిస్ట్ అవుతున్నామని అనుకోవడమే తప్ప దీంతో మిస్టే ఉండటం ఈ అటాచ్మెంట్ కూడా అలానే ఉంటుంది అటాచ్మెంట్ ఎలా ఉంటుందంటే నేను ఒంటరిగా ఉండిపోయాను నా కొడుకులు కుట్రులు దూరం అయిపోయి నేను వాళ్ళని మిస్టేక్ అవుతున్నానని అనుకుంటాను మీరు ఏదైనా ఓల్డేజ్ హోమ్ కు వెళ్ళి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళందరూ సఫర్ అయ్యేది ఈ సైకలాజికల్ ప్రాబ్లమ్ వాళ్ళు మిస్టేక్ పోయేవాళ్ళ మిస్టేక్ చేసుకుని దుఃఖిస్తూ ఉంటారు మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే యూ విల్ నాట్ మిస్ ఎయితే You don't miss anything. You don't miss anybody. Because everyone is wrong. If ever you go to morally esperando that poor katron. Lord like stripoquized by children that poor katron of nature. It's either way she's running. Everyone's right. But everyone's are... right. But if you're anatte Holland, she that must have fooled over. Everyone's right. Either of right when you're listening to other uttNewastans. Are... అయితే మీరు వాళ్ళందరూ లేదు కాబట్టి నేను అప్పుడు ఉండడమో అని అనుకుంటున్నంతసేపు ఆ అభిమానమే ఒక కవర్ తెరవేసినట్టు అయిపోతుంది మీరు అభిమానాన్ని పరిశీలించి మై మిస్టింగ్ అని కనుక ఎగ్జామిన్ చేసుకున్నట్లయితే మీకే అర్థమవుతుంది దట్ యూ డ్ నాట్ మిస్ ఎనీథింగ్ అప్పుడు మీరు ఇతరులను మరింత బాగా ప్రేమించగలుగుతారు లేకపోతే ఇప్పుడు ప్రేమించడానికి కష్టం అవుతుంది వాళ్ళు వచ్చి మమ్మల్ని చూస్తే ప్రేమించినట్టు వాళ్ళు మనం చూడడానికి రాకపోతే ప్రేమ వేయనట్టు అలా ఇబ్బందులు ఉంటాయి యూ డిస్కర్ బట్ యూ నాట్ మిస్ ఏ బాడీ దాన్ని మీ పూర్ణత్వంలో మీరు నిలిచి ఉంటారు కాబట్టి సో కమిటి పాయింట్ మీ స్వరూపములు మీరు తెలియాలి తెలియబడేది సినిమా సరైన చూసి మిస్ అయ్యేటంటే యూ డినాట్ మిస్ ఎదురు ఎందుకంటే వట్ యూ థింక్ యూ మిస్ట్ డే ఈజ్ నాట్ క్లియర్ అదంతా చూసినా చూడకున్నా ఒకటే వాళ్ళకు సానుకూడమే తెలియదు ఇంకా ఎంత బొక్కినా అనుకున్న ఆ రకంగా ఈ ఇచ్చా ప్రపంచాన్ని ఎంత తెలుసుకున్నా ఏది తెలుసుకున్నట్లే కాదు నామై వైఖ సత్యంతా కూడా నామయే ఏది సత్యమో దాన్ని తెలుసుకుంటేనే యథార్థంగా తెలుసుకున్నట్లు కాబట్టి ఏన విజ్ఞాసేన సర్వమిదం విజ్ఞాసం అదే ఆ ప్రణాళిక అనేకటి ఏకత్సర్వం వేద అని మనం ఆ మంత్రంలో చూసినాం ఇప్పుడు తర్వాత మంత్రం ఎలా తెలుసుకోవడము ఆత్మస్వరూపాన్ని తెలిసే విధాన వ్యక్తిది అవకాశం కథం పునః పదనీయ్యే అంటే గమనీయం అని పైన చూసాడు అంటే చేరుకోదగ్గది పొంద పెద్దది చేరుకోవడం అన్నా పొందడం అన్నా తెలియడమే ఈ ప్రయాణం అలాంటిది ఈ యాత్ర ఇది ఎటువంటి కాశీ యాత్ర అంటారు ఈ కాశీ ఇది కూడా కాశీ యాత్రే ఈ కాశీ యాత్ర ఎటువంటిది అడితే సో నేను కాశీ వెళ్తాను నాకు ఫోన్ కాశీ వచ్చిన సుఖం వెళితాను కశీలో దాన ధర్మాలు చేయాలని అంటున్నారు మనం చేయమంటారా ఉంటుంటారు నేనేం చెప్తాను నేను ఎలా చూసుకోవాలి సందర్భాధిపతి చూసుకో అక్కడ ఉండేటువంటి సందర్భము పాత్ర యోగ్యమైనది అని అని పిలిచినట్లయితే దానం చెయ్యి అక్కడ ఎవరు యోగ్యులు లేదన్నా అందరో యోగ్యులే ఉన్నారండి ఇంకా చూడం మరి ఎలా పుస్తకా చెయ్యి వెళ్ళి దానికి ఏం చెప్తాను సో అసలైన కాశీ యాత్ర ఏంటంటే అది ఫార్ట్లెస్ ఫార్ట్లెస్ జర్నీ ఫార్ట్లెస్ ల్యాండ్ అని అలాగే మీరు అది జర్నీకి రెండు లక్షణాలు ఉంటాయి స్టేజ్ అనే టైం అనే లక్షణాలు ఉంటాయి యాత్రకి స్టేట్స్ లో పాయింట్ ఏ నుంచి పాయింట్ బీకి మీరు చేరుకోవడం ఫిజికల్ ట్రాన్ చేసి టైం పడుతుంది సో ఒక టైంలో మొదలుపెట్టి కొంత టైం తీసుకుని లేదా మీకు కొద్దిని పోతుంటే రేపు జీవితం చేస్తున్నారు అలాగుంటుంది రేపు యూనివర్సిటీ డిగ్రీ అనుకోండి సో అది ఇట్ టేక్స్ టెన్ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ చాలా స్పేస్ అండ్ టైం దే డిఫైన్ అ జర్నీ జర్నీ అనేప్పటికీ యాత్ర అనేప్పటికీ స్పేస్ అంటాయి దేశము కాలం కానీ ఈ యాత్ర ఎటువంటిదంటే ఇంట్లో దేశము లేని కాలము లేని ఇట్స్ ఎ టైం ఇదే ఫాస్ట్లెస్ట్ ల్యాండ్ అని ఒక రకంగా ఇంకో అర్మం ఏమిటంటే ఇట్స్ ద జర్నీ ఫ్రమ్ యువత సెల్ఫ్ వివరణ చూసారు ఇప్పుడు మీ సెల్ఫ్ అది అందరినీ స్టార్ట్ దాని నుండి మీ యొక్క యథార్థమైన స్టార్ట్లు ప్రయాణం చేయాలి అన్ని సందర్భాల్లోనూ ఇదే జర్నీ మీకేదైనా మానసికమైన క్లేషము కలిగిందనుకోండి చిత్త క్లేషము అంటారు అది కలిగిందనుకోండి ఇప్పుడు మీ జర్నీ ఏంటంటే ఈ చిత్ర ప్రవేశంతో సఫర్ అవుతున్నా నేను నా పూర్ణత్వాన్ని ఆవిష్కరించుకున్న నేను చేరుకోవాలి చేరుకోవలసిన వాడు నేనే చేరుకోదగిన గమ్యం కూడా నేను అది రెండు నేనే అయినప్పుడు దెర్ ఇస్ నో డిస్టెన్స్ బిట్వీన్ ఇది అని చెప్పి నో టైం ఎక్కడికి ఇట్లాంటి పగ్నిటివ్ షిఫ్ట్ అలా ఉంటుంది అదే కాబట్టి పదనీ ఎం అంటే గమనీయం వర్డ్ టు వర్డ్ మెయిన్ ఇంప్లై దట్ మీన్స్ హ్యాస్ టు రీచ్డ్ బై నో యంగ్ తెలుసుకుని పొందగ్గది తెలియట ద్వారా పొందదగ్గది అది ఆత్మపత్వం కాబట్టి దాన్ని ఎలా పొందాలి తెలియట ద్వారా పొందాలి అని అనుకున్నాం ఆ ఆ తెలియట ద్వారా పొందడమే ఎద్దు అంటే ఇట్లు ఎలాగంటే కథ ఏ విధము కానీ అంటే పదేమ అను విందే లో దృష్టాంతం ఒకటి పెట్టాలి మీకు అడవిలో సంచరించే వాళ్ళు పులి సింహము వాటి యొక్క జాడను పసిగట్టతారు ఎలా పసిదట్టే అది నడిచేటప్పుడు అక్కడ మార్పు పడుతుంది కానీ దాని గట్ట మార్పు పడుతుంది అవి ఏకములు దిశ రెండు రెండు గిట్టలు ఉంటాయి మార్పు పోతాయి దాని కోరలు కోరలు అయితే గోల్డ్ ఉంటాయి గోల్డ్ మార్క్ పోతుంది ఆ బట్టి తక్కువ చెప్పారు దీనిపైన షర్లాక్ హోమ్స్ స్టోరీస్ జరిగారు ఆ స్టోరీస్ లో ఎలా ఉంటుందంటే మరి ఎవరు గిటికీలోకి వచ్చి హత్య చేసి వెళ్ళిపోతాడు మళ్ళీ గిటికీలోకి అందరూ ఈ రూముని పరిశీలిస్తూ ఉంటారు పోలీస్ ఆఫీసర్ వల్ల షర్లాక్ హోమ్స్ రూమును పరిశీలించారు బయటికి వెళ్ళిపోయి ఆ కిటికీ దగ్గర పరిశీలిస్తూ ఉంటారు ఎందుకంటే కిటికీని ఆలుకుని మొక్కలు అవి ఉన్నాయి అక్కడ ఏదో ఫ్లవర్ బెడ్ లేకపోతే గ్యాస్ ఇవన్నీ ఉన్నాయి అక్కడ భూపథంతో పరిశీలిస్తూ ఉంటాడు అతను ఏమని చెప్తానంటే మీరు వచ్చేప్పుడు మెల్లగా కానీ వెళ్ళేప్పుడు మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోలేదు అంటే మీకెలా తెలిసిందో లేదు చూసినట్టు చెప్తున్నామంటే ఈ వచ్చేప్పుడు ఫుట్ మార్క్స్ లైట్గా పడుతున్నాయి వెళ్ళేప్పుడు ఫుట్ మార్క్స్ కొంచెం డెప్త్ ఎక్కువ ఉన్నది అంటే వాటి కొంత ప్రెస్ చేశాడు తర్వాత పరిగెత్తేప్పుడు ట్రోస్ యొక్క మార్క్ కొంచెం లోటుగా పడుతుంది హీల్ మార్క్ కొంచెం తక్కువ పడుతుంది అది ఏదో చెప్తాడు తర్వాత మీరు అందరూ ఒకడు వచ్చి మద్దతు చేశారని చెప్పుకుంటున్నారు ఇద్దరు వచ్చారు అదేమో చేస్తున్నారు కంటే మార్క్స్ బట్టి చెప్తున్నారు ఎందుకంటే అన్ని ఫుట్ మార్క్స్ ఒకేలా లేదు వాటి నేచర్ ఆఫ్ ది మార్క్స్ అవి ఎలాగో ఉంటాయి అదంతా మీరు భూతృద్ధంతో పరిశీలించి ఎవరిగో చెప్తారు ఎవరిగో చెప్తాను ఇంకా ఇద్దరు వచ్చారు వాళ్ళలో ఒక అమ్మాయిని చెప్తారు ఆవిడ మిగిలి దానికి కూడా ఇస్తాడు ఎవరివరు ఇస్తాడు చేసి మీరు శాతపో చదువుతూ తెలుస్తుంది దాని మీద గోల్డ్ అంతా ఎక్స్ప్రేషన్ ఇస్తాడు అదంతా ప్రూవ్ అవుతుంది కరెక్ట్ సో దీన్ని పదేనా అను విందే అనమాట అడవిలో కూడా అడవిలో సంచారం చేసి వాడికి బాగా పంచి వాళ్ళకి తెలుస్తుంది మీకు జిమ్ కాబెట్ అని అతను పుస్తకం అవుతుంది రుద్రప్రయాగ్ అక్కడ ఆ పులిని మ్యానియేటర్ పులిని సంహరించుకు దానికి సంబంధించిన పుస్తకం అవుతుంది దీనికి అన్నిటైతే అది ఎట్టున్నాడు మేనేటర్ ఉండి కుమం నేను చదివిన అతను ఆ రివర్ మీద ఆ అక్కడ ఆ పాదపు గుర్తుల్ని పట్టి అక్కడ మాట వేస్తాను మాట వేస్తే అతను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆ పులి అక్కడ దాన్ని గుర్తుపడతాడు గుర్తుపడి షూట్ చేస్తాడు తద్వారా అక్కడ ఉండే ప్రజల మీద చెప్తాడు జిమ్ కాన్ఫెక్ట్ ఇప్పటికీ దాన్ని జిమ్ కాన్ఫెక్ట్ నేషనల్ పార్క్ అని పిలుస్తారు కాబట్టి పదేనా అను వీళ్ళు లేనట ఖాళీ గురుతులతోటి అను వాటి వెంట పడితే అను వాటి ఖాళీ గురుతున్న వెంట మీరు పరిశీలించుకుంటూ పోతే వీళ్ళు లేక మీరు తెలిసే పోతుంది లోకంలో అలా చేస్తూ ఉంటారు ఇప్పుడు కూడా మీరు అలాగే చేయాల్సి ఉంటుంది ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే పద్ధతి కూడా అప్పుల్లనే ఉండోట యథావై పదే నాలుగు ఉందే లేదంటే చక్కడ విచారము గలబోతున్నాను యథావై లోకేనా లోకే పదేనాథా అంటే లోకే నృష్టం ఒక నృష్టాంతా వేస్తున్నాను కాలి గుర్తుతో పదముతో పదముటేమిటి తో దేశ వెతుక్కునే సందర్భంలో గోవు అది సిద్ధం చేయడం లేదు గుహ్రాన్ని వెతుకునే సందర్భంలో గుహ్రము గురువు కానీ గుహ్రము కాదు దాని కూర కూర అంటే గెత్త అంకిత అంటే మార్పు పండుతా చీచకాశ అంటే స్థానం దానికి పదము అనిపేరు అంటే నేలపై గోవు లేకపోతే గుర్రము లేకపోతే సింహము మొదలైన వాటి జంతువుల యొక్క కాలిగెట్ట గురుతు ఏదైతే ఉందో దానికి పదం అంటే కాలిగెట్ట గురుతు తేన పదేనా నష్టం విరిశ్రీతం పశు పదేన అన్వేషమాణ అనుకునే పశు మీకు తట్టిపోయిన పశువులు పట్టుకోవాలి మీది తీసం వెతు ఇష్టం అది తట్టిపోయింది అది ఎక్కడుందో మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు అది ఎక్కడుందో తెలిస్తే అక్కడికి వెళ్ళి తెచ్చుకొస్తారు ఆ పశువులు దాన్ని వెతుక్కుంటున్నారు ఆ వెతుక్కునే పద్ధతి ఎలా ఉంటుందంటే ఆ పదముతో ఆ పశువును మీరు అన్వేషిస్తారు పదేనా అన్వేష పదాన్ని సహాయంగా చేసుకుని ఆ పశువును అన్వేషిస్తారు అదిగో మార్క్ అదిగో మార్కు అలా చూసుకుంటూ పోతారు పోతే ఇంకేమో మార్క్స్ జరపడినో ఈ మార్క్ కాదు డిఫరెంట్ మార్క్ కాబట్టి అటు కాకు వెళ్ళవలసింది అని మళ్ళీ డైరెక్షన్ సెపరేట్ చేసిన ఇంటికి చూస్తే ఇంకో మార్క్స్ జరపడింది మార్క్ అని అలా వేసి వస్తారు లేకపోతే మీకు అక్కడ పశువులు దొరికే వస్తుంది ఉంటుంది ఆ డైరెక్షన్ లో అక్కడ డిజింగ్ వేస్తూ ఉంటుంది వెళ్ళి తెచ్చుకోవడం అను విల్ల వెంటే ఇదే సర్వం అనులబ్తే ఇదే విధంగా మీరు కూడా ఆత్మని పట్టుకోండి గాలి గెట్ట గురుతు దొరికితే మొత్తం పశువు కథలు పట్టేసుకున్నట్టుగా ఇప్పుడు దొరికేస్తుంది అలాగే మీరు ఆత్మని పట్టుకుంటే మొత్తం విద్య నోటనే పట్టేసుకున్నట్టు ఇంక పట్టుకోవాల్సిందేమి మీరు కదు అని అలాగే వ్యవహారం వస్తుంది వ్యవహారం చేయటం అంటే అది విచారంగా ఉంటుంది అది చూడగానే అంత వర్తమానంలో ఉండదు మంచిగా ఉన్నది మరో పక్షం అది మొదలు పెడుతున్నారు చూడారు ఆత్మని జ్ఞాపే సర్వ్య జ్ఞాయకే ఇది జ్ఞానే ప్రకృతి అసలు అది ఓ మౌలికమైన ప్రశ్న ఉన్న ఏమని చెప్పారు అనేక సర్వం వేద్దా ఈ ఆత్మను తెలుసుకోవడం ద్వారా ఈ సకల జగత్తును వీళ్ళు తెలుసుకుంటాడు అని చెప్పారు కాబట్టి చర్చ దేని గురించి తెలుసుకోవడం గురించి ఇప్పుడు మీరు ఇక్కడేమో చెప్తున్నారు వెతికి కొట్టుకోవడం గురించి చెప్తున్నారు తెలుసుకోవడం గురించి చర్చ మొదలుపెట్టేది ఆ తెలుసుకోవడాన్ని దానికి వదిలిపెట్టి వెతికి పట్టుకోవడమని దారి తప్పించి మాట్లాడుతున్నారేమిటి అని కోరుకో సో ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి వెతికి పట్టుకుని ఎడే ఉంటాడు దేవుణ్ణి తెలుసుకోవడం ఏమిట్రా ఆయన జగద్దులు కృపాలుగానే బాధిస్తారు ఇలాంటి ఆయన మహారుదా ఇదవుతారు మంచి పండుగ పండితులు చూస్తే ఆయన సంస్కృతి బాగా జరుగుతున్నారు ఈ శాస్త్ర గ్రంథాలన్నీ కూడా ఆయన కొట్టిన తిండి ఏదైనా పోటీ చేస్తారు కానీ అంత తప్పుదాన్ని పట్టించి మాట్లాడతారు ఆ గురు ఆ గురు భూములు గుర్తు వేసుకొని పాట పాట బాగుంది పాట పాడితే కొంచెం సౌమ్యంగా సంగీతం లక్షణం ఉన్నవాడు కావాలి కానీ ఆ గుంగులు గుర్తు వేసుకొని పాట ఏంటి వీళ్ళందరూ ఇలాంటి వేషాలు వేస్తూ ఉంటారు ఆ యంగ్ పీపుల్ చేత డ్యాన్స్ అనేది ఇస్తూ ఉంటారు ఇవన్నీ ఏదో నడుస్తూ ఉంటాం ఆయన శంకరాచార్యుల మధ్య ఇద్దరు కండమ్ అది అనవసరం లేదా కానీ చేస్తూ ఉంటారు సో ఆయన అభిప్రాయంలో ఇదంతా కూడా అతను దేవుడిని వెతి పుట్టుకోవాలి హమ్ భాక్త అధ్యాప హే అంటారు ఇప్పుడు దేవుడి దగ్గరికి మనం పరిగెత్తిన వెళ్ళిపోవాలి నిజంగానే పరిగెత్తగా వెళ్ళిపోవాలి అలాగే డైన్ హౌ వాట్ కనెక్టెడ్ రిలేటెడ్ డైటిగేషన్ బట్ ఎనీ పాయింట్ ఇస్ ఎవరు ఇక్కడ చర్చిస్తుందో మీరు తెలుసుకోవడం గురించి ఆత్మను తెలుసుకుంటే సర్వము తెలుస్తుందని చర్చ ఇప్పుడు మీరేమో పట్టు వెతికి పట్టుకోవడం గురించి మాట్లాడుతున్నారు తెలుసుకోవడం అనేది పక్కన పెట్టేశారు అని పూర్వబట్ట ఈ సృష్టిలో అన్ని సందర్భాలలో జ్ఞానం వేరు లాభం వేరు లాభం అంటే పొందుట జ్ఞానం అంటే తెలియదుట తెలిస్తే పొందినట్లు కాదు పొందితే తెలిసినట్లు కాదు ఇప్పుడు రత్న పరీక్షకుంటాడు వాడికి రత్నాల గురించి చక్కటి జ్ఞానం ఉంటుంది కానీ వాడి దగ్గర రత్నం అనేది జ్ఞానం వల్ల రత్నం వచ్చినట్లు కాదు ఈ అడవుల్లో తిరిగేవాడు వాడికి సడన్ గా కాలి కింద కాని కింద పడితే జోతిలోకి తీసుకుంటాడు అదే రత్నమే రతనమో మధ్యమో వాడికి జోలికింది కానీ మరి కలిగిపో తెలియ జరిగింది ఏదో తెలియడం వేరు పొందడం వేరు తర్వాత కంప్లైంట్లు కూడా ఉంటాయి నేను అన్ని చదువుకున్నవాన్ని నాకు ఒక పైసా దొరకడం లేదు వాళ్ళు చాలా మంది కంప్లైంట్లు తెలియడం వేరు పొందడం వేరు కానీ ఒక్క చోట మాత్రం తెలివేయడమే పొందడమే పొందడమే తెలివేయడం తెలిస్తే పొందేసేటట్లే పొందాలంటే తెలియాల్సిందే అది ఒక్కటోటది అది ఏంటంటే ఆత్మస్వరూపం కాబట్టి ఇక్కడ చర్చ ఆత్మని సంబంధించినది కనుక ఇక్కడ జ్ఞానమున్నా లాభం ఉన్నా అర్థము ఒకటే అని శృతి చెప్పబోరుతున్నది అందుకోసమే జ్ఞానంతో మొదలుపెట్టేసి లాభంలోకి ఆ పదం వల్ల కష్ట ప్రతి ప్రయోగము అలాగే వస్తుంది ఒక ఆత్మస్వరూపం దగ్గరే ఇలా వస్తుంది లాభము అనే మాటతో మొదలుపెట్టి జ్ఞానంలోకి వెళ్ళిపోవడం లేదా జ్ఞానంతో మొదలుపెట్టి లాభంలోకి వెళ్ళిపోవడం ఆత్మస్వరూపం దగ్గరే ఉంటుంది కనిపిస్తే ఎక్కడా కూడా ఇప్పుడు దేవుడు వేరు వేరు వేరు అనుకోండి దేవుడు తెలుసుకోవడం ఒక వేరు వేరం దేవుడు సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు లక్ష్మీపతి అది మోర్ ఇంపార్టెంట్ సర్వజ్ఞులు అయితే వాళ్ళు మనకే ఉపయోగం దానివల్ల లక్ష్మీపతి అయితే మనకి ధ్యానాన్ని ఇస్తాడు విచ్ ఈజ్ కాబట్టి దేవుళ్ళు అక్కడ వైకుంఠంలో ఉన్నాడు అందరికీ తెలుసు ఈ మాత్రం తెలియని వాడు ఎవరు ఉన్నాడండి అందరికీ తెలుసు కానీ కొన్ని వాళ్ళు ఎవరు గురువు గారు ఒక ఆయన ఉంటారు ఆయన ఆయన సృష్టిని కొంతమంది పొందుతారు మిగతా వాళ్ళు ఎవరు పొందుతారు లాభం లేరు పొందలేరు తెలిస్తే పొందాలి తెలిసి ఆ తర్వాత భక్తిని చేయాలి రూపాయలు హలాంటి స్కీమ్ దీంట్లో తెలియడానికి ప్రాముఖ్యం ఎక్కువ లేదు ఎవరు తెలిసింది భక్తి చేయి భజన చేస్తే అప్పుడు ఆయన సంతోషిస్తారు సంతోషించి మీకు దారి స్వభావాన్ని చేస్తాడు అప్పుడు నువ్వు పొందుతావు కరెక్ట్గా ఎలా ఉంటుందంటే ఇది లోకల్ జమీందార్ని పొందే ఉపాధి వల్ల చేస్తాయి లోకల్ జమీందార్ని పొందాలనుకోండి ఆయన రకం లేదు ఆయన్ని యూనిట్ ఆయన ఎలా బట్ మీరు కేర్ఫుల్ గా వర్కౌట్ చేసి ఆయన అనుచరులు కొంతమంది ఉంటారు దివార్లు ఉంటాడు జమీందరితో దివార్ని ఉంటాడు ఆ దివాణీని పట్టుకుని ఆ దివాణిజీ కూడా దొరకడు ఆ దివాణీ ఒక సూపరింటెండెంట్ ఉంటాడు క్లాత్ వారు దొరకడు ఆ క్లాత్కి ఒక చెప్పరాశిని ఉంటాడు మీరు అక్కడ మొదలు ఆ చెప్పరాశిని పట్టుకుని ఆ క్లాత్ యొక్క అనుగ్రహాన్ని ముందు చపరాశి అనుగ్రహాన్ని సంపాదించి క్లాప్ అనుగ్రహాన్ని సంపాదించి దివాణజీ అనుగ్రహాన్ని సంపాదిస్తే మహారాజు గారు ఎంత మీకు ఇప్పించాడు మహారాజు గారితో మంచి మాట కూడా చెప్తారు అప్పుడు మహారాజు గారు మీకు బహుమతి ఇస్తారు ఇలాంటి కథలు జరిగేదా శ్రీపా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి కథలు కాదు సరిగ్గా ఈ కథలు ఎలా ఉన్నా కథలన్నీ కూడా కల్పితములు కావు మన జమీందారీ సెక్షన్ లో ఇలాగే ఉండే పటాబరం జమీందారు తొలి జమీందారు వాళ్ళ దర్శకులు రాయ రావు బహద్దూరంతో ఉండేది వాళ్ళందరికీ బహద్దూరం బ్రిటిష్ వాళ్ళు వాళ్ళు పాటించేవారు జనులని బ్రిటిష్ వాళ్ళ కప్పను కట్టడం జనులని వాళ్ళే పాలించేవారు జనుల యొక్క శుభాలు వీళ్ళ అధ్యయనంలో ఉండేది దివాణి అంత చెప్తే అంత అన్నట్టుగా ఉండేది ఈ దివాణి విలర్ అయ్యి ఉంటే మంచివాళ్ళనేవన్నీ జరిగారు ఉంటే రావడం మరి ఇవన్నీ కట్టడం సరిగ్గా మీకు వైకుంఠం అనే వర్ణన వీళ్ళు చేసే వర్ణం ఇలా డే మోడల్లో చేస్తారు ఇట్ ఈ జస్ట్ ఎక్స్ట్రా పోవేట్ do it up to you in this world you have your god and, your just say. and you have your wife so that is how know, it works in this world people are talking about something something about the concept of and not uh, a reserved that is how it works anyway how to know god you have to know it first after knowing devotion భక్తి చేయడం అంటే ప్రోప్రిషియేట్ చేయాలి ఈశ్వరుని తృష్టి తుష్టీకరణం కరమాపడతీకరణం చేయాలి ప్రోప్రిషియేట్ అంటే ఇంగ్లీష్ తెలియదు చూడండి అర్థమయ్యి ఈశ్వరుడు అనే ఈశ్వరీయ భూమోపాయ క్షయం ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అలా భేద బుద్ధితో అలా ఉంటుంది కాబట్టి ఈశ్వరుణ్ణి పొందుట అంటే తెలియటం ద్వారా ఏం పొందుతారు మీరు అని ఇది ప్రధానమైన పూర్వపక్షం కానీ దీనికి సిద్ధాంతాలు ఏంటంటే ఈశ్వరుడు ఆత్మస్వరూపుడుగా ఉన్నాడుగా అంటే తన పూర్వపక్షం కొట్టిగా మరి అద్వైతాన్ని బాగా వంట పట్టించుకుంటేనే ఉపయోగం ఉంటుంది అద్వైతం దగ్గర అద్వైతం కొడుకును ద్వైతం ద్వైతం కొడుకు పెట్టుకుంటే దానివల్ల ఏమవుతుందంటే మ్యూచువల్ కాన్ఫిడిక్టర్గా వచ్చేసి వీళ్ళు ప్రాగ్రెస్ చే ఎలాగంటే జిమ్లో బాగా ఎక్సర్సైజ్లు చేసేసి వచ్చేసి బయట ఫ్రీజాలను కోకులు వచ్చేసి ఫ్రీజాలను చేసి కోకలు లాంటి సరిపోతుంది యాగ సరిపోతుంది యూ డోంట్ మేక్ ఎనీ ప్రోగ్రెస్ హెల్త్ పేర్నీ ఇంప్రూవ్ కాదు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు కాబట్టి అలాగే అద్వైతం దగ్గర అద్వైతం గొడుగు ద్వైతం దగ్గర ద్వైతం గొడుగు పట్టేస్తుంటే వాడు మహాయితే పండితుడు అవుతాడేమో తప్ప జ్ఞాని మాత్రమే కాదు జ్ఞాని కావాలంటే అద్వేకాన్ని చాలా గట్టిగా మనసావాచ కర్మణ పట్టుకోవాలి అసలు ఈ జ్ఞానలాభములు ఆత్మస్వరూపము విషయంలో ఒకే అర్థమును కలిగి ఉన్నాయి అనే విషయాన్ని వివరిస్తున్న సంగళవాక్యం అనేది ఆత్మనోహింది కానీ ఆత్మ దగ్గరికి వచ్చేప్పటికీ లాభ అంటే జ్ఞానం అలాభ అంటే అజ్ఞానం ఇప్పుడు ఓ రోజు నేను కలదోడు పెట్టుకుంటున్నాను జనరల్ గా ఇలాంటి ఫ్యాషన్స్ నేను ఎరగను అనేదో రోజు అల పెట్టాను ఏదో పల్లి రోజులు పోవడం కోసం అలబెట్టాను అది బాడీలో పాత్ర అయిపోతుంది కలదోడు దాని ప్రెషర్ యూ డోంట్ సీ ఎందుకంటే యూ వేరీ ఫర్ ఇయర్స్ టుగదర్ ఆ ప్రెషర్ ఇట్ ఈ ఫస్ట్ ఆఫ్ ది బాడీ బాడీ ఎనాట మీద అదే సెపరేట్గా అనిపించదు ఇప్పుడు ముక్కు ముఖాన్ని నొక్కుతున్నట్టు మీద అనిపిస్తుందా అనిపించదు అలాగే ఇది కూడా నొక్కుతున్నట్టే అనిపించదు దాంతో ఏదో కళలో ఏదో తెలుస్తుంది ఆ కళ్ళ కోసం ఎక్కడో వెతుక్కుంటున్నాను ఎవరో చెప్పారు ఎవరే అంటారు అంటే కళ కోసం వెతుకుంటున్నాను నేను కూర్చున్నాను అంటే నేను ఎట్టి మీద ఉంది ఇలా చేపెట్టుకోను ఇలా చేపెట్టుకో ఉంది ఆత్మ అంటే ఆత్మలాభ అంటే అర్థానికి ఆత్మలాభానికి గత ఆత్మ దొరకలేదంటే అర్థమేంటి అలాభా అంటే అర్థమేంటి అజ్ఞానం లేదు తస్మాత్ జ్ఞానమే ఆత్మను లాభ జ్ఞానమంటే ఆత్మ జ్ఞాన ఆత్మ జ్ఞానములతే ఆత్మలాభము ఉంటే ఇప్పుడు ప్రాప్త స్థిప్ ప్రాప్తి అప్రాప్త స్థిప్ ప్రాప్తి ఉండటం మీరు పొందాలి ఆల్రెడీ పొంది ఉన్నదాన్ని పొందడం పొందని దాన్ని పొందడం పొందని దాన్ని పొందడం జ్ఞానం వల్ల ఏమీ అవ్వదు తెలుసుకుని అది ఎక్కడుందో తెలుసుకుని ఆ ప్రయత్నం చేసుకోవాలి కర్మ వల్ల లభిస్తుంది కానీ ఆల్రెడీ పొందబడి ఉన్నదాని ప్రాప్తమైన దానిని అంటే జ్ఞానం వల్లనే పొందుతా వైరాగ్యం కూడా అంటే వైరాగ్యం వైరాగ్యం వీళ్ళ పెద్ద ఏదో కఠినమైన కర్మ ఇటు త్యాగం చేసేవారని అనుకుంటారు కానీ అక్కడ వైరాగ్యం త్యక్త్యక్తత్వేన గ్రహించడమే వైరాగ్యం ఇప్పుడు డబ్బు ఉంది ఈ డబ్బు మనల్ని కాదు అని తెలుసుకోవడమే మన డబ్బు ఇది దీని అది వైరాగ్యం అది పొరపాటు అది కాదు వైరాగ్యం ఆరంభంలో అలా ఉంటే ఉండొచ్చు జైల్లో ఉండదు ఎలాంటి జైల్లో పెట్టడం ఇది వైరాగ్యం అనేది అనిపించవచ్చు బట్ అసలైన వైరాగ్యం ఏంటంటే డబ్బు మంది అవుతాయిగా మంది కాదు మరి ఆగిపోతుంది ఏదో ఒకటి అవుతుంది ఎవరో ఒకటి పట్టుకెళ్తాడు మరీ మంచిది డిమాలిటైజేషన్ అయిపోవడం ఎంత తేలికైపోయిందో చూడండి ఇప్పుడు పరీక్షలు రాసైపోతే సెకండ్ హ్యాండ్ బుక్స్ రిలీజ్ చేసేసే వాటిని ఆ పుస్తకాలన్నీ వృద్ధి చేసేసి ఇంకా రిజల్ట్స్ రాలేదనుకోండి ఈ పుస్తకాలు కట్టలు నోట్స్లు అబ్జర్వేషన్ బుక్లు అన్నీ పెట్టుకుంటున్నాయి రిజల్ట్స్ వచ్చేస్తే ఈ కాగితాలు వాటిని ఫిలిచేసి నాన్న పడుతుంది కూడా ఈ కాగితాలు కానీ డిమానిటైజేషన్ ఎంత ప్రేమ వచ్చేస్తుంది అయితే ఉడితే ఈ కట్టలు వేలకు వేలు కట్టలు కూడా పెట్టుకొచ్చు వాటిని ఏం చేయాలో తెలియదు కాదు కడుపులు తినేటివి కాదు కడుపు తేరు తింటారు ఐదు వందల కాయటం వెయ్యి కాగితం కాబట్టి ఆయన నరేంద్ర మోడీ ప్రవేశించి మన అందరి మహాభారాన్ని వదలకొట్టు కాదు సార్ వదిలిపోయింది ఉంటుంది చెప్త చట్టత్వేన గ్రహించడమే చెప్తమే ఆ మీరే దేన్ని కొట్టుకోలేదు ఇప్పుడు ఇంకా నేను నా పుత్రుడు వెంట నేను పడను నువ్వు ఎక్కడైనా పడ్డావు అసలు ఒకడు ఇంకొకటి వెంట పడి ఇప్పుడు ఆ విషయం తెలుసుకుని పడదని వాళ్ళు ఉంటాడు పండాని వాళ్ళ ఉంటాడు అక్కడ ఉంటే జ్ఞానమే ఉంటాడు జ్ఞానం అనుకున్న బలము వీళ్ళు భక్తి వాళ్ళు వాళ్ళు ఎట్లా తెలుసు అసలు వాళ్ళని ఇంకా అల్లరి చేయటం కోలాహలం చేయటం తప్పింది వాళ్ళు ఎవరి జ్ఞానం అక్కడ శక్తి కావాలంటారు కృపాలముఖ కావంటి పండికి దా విధంగా మాట్లాడటం అది ఆయనకి శోభ ఇప్పుడు పెద్ద వయసు ఎనభై ఏళ్ళ వాళ్ళు చేస్తే శోభలో ఉంటుందా ఉండదు అలాగే గొంగురు పాట పాడితే ఇప్పుడు పాట పాడాను అనుకోండి మీరందరూ పెడతారు ఏమీ కాదని నేనైనా కానీ శోభంగా ఉండదు అలాగే పండితుడు ఏమి ఉండేది అద్వైతాన్ని నిందిస్తూ ద్వైతాన్ని మాట్లాడటం అది శోభం లేదు అపండితుడు మాట్లాడితే ఎవరు పట్టించుకోరు వీళ్ళు మన దగ్గర ఉన్నారు డజన్ మందున్నారు వీళ్ళు మాట్లాడే దాని గురించి అతని ఎప్పుడు పట్టించుకోను కూడా పట్టించుకోండి రుపాలు మహారాజి మంచి విద్వాంశం ఆయన జరిద్రు అందరూ పెట్టుకుంటారు ఆ పేరు దరిద్రులు మీరు పెట్టుకోవడమే జగద్గురు ఇది నా ఇప్పుడు సపోజ్ ఎమ్మెల్యేలు పెట్టుకుంటారనుకోండి ఇది వెళ్ళే కదా సరే మీరు పోలీసులు మనం ఏం చేయలేదు వేరే సంగతి ఎమ్మెల్యేలు పెట్టుకుంటే యూఆర్ లేబుల్ టు బి ప్రాసిక్యూటెడ్ వేరే జగద్గురు పెట్టుకుంటే యూఆర్ ఆయన ఇది స్వామీజీ చెప్పారు పేరు వెనకాల అక్షరాలు పెడితే జైల్లో పెట్టచ్చు కానీ పేరు ముందు సమాసాలు పెట్టినా కూడా ఏమేమి నష్టం లేదు అసలు లేదా ఆయన పెద్దవాళ్ళు అదే మహా విద్వాంసులు అయ్యే ఈశ్వరుల్లో పరిశీలి అయ్యారు నాకు తెలియజేస్తాం ఓకే మంచి ఈశ్వరుల్లో పరిస్థితులు అయ్యారు ఈ ఇలాంటివన్నీ అందరూ ఆత్మస్వరూపులే అందరూ ఈ స్థూరంలో కలిసి వారే సో కాబట్టి జ్ఞానమే ఆత్మ వల్ల ఆత్మ ఇక్కడికి వచ్చేది ఈ జ్ఞానమే కాబట్టి జ్ఞానాన్ని అది మహా పవిత్రమైనది జ్ఞానంతో పవిత్రమైనది మనం అవ్వట్లేదు ఎవడైనా జ్ఞానం కాదండి కర్మ అన్నాడు లేకపోతే జ్ఞానం కాదండి భక్తి అన్నాడు అంటే వాడు మూర్ఖుడు అన్న జ్ఞానం కాదని వాడిని అవనాన్ని జ్ఞానాన్ని బట్టుకుంటే కానీ జ్ఞానం అక్కర్లేదు అంటే వాళ్ళ అర్థం ఏంటి మూర్ఖుడా ఇప్పుడు లేదు చదువు మంత్రం సరిగ్గా చెప్పడం కాదు కానీ వాళ్ళు ఒక ఆయన అన్నారు కాదు మంత్రం తప్పుగా చెప్ప చెప్పకూడదు అని తర్వాత దేవుడికి పర్వాలేదని దేవుడికి అర్థం అవుతుంది అలాగా అలాగే అది ఎది అర్థం నా అనాత్మ లాభవతి ప్రాప్త ప్రాప్తి లక్షణ చూడండి ఆత్మలాభం అనేది ఏది కలుగు ఇది అనాత్మలాభము వంటి పికారు అనాత్మలాభం అంటే అనాత్మ అప్రాప్తం మనకి దూరంగా ఉన్నది దాన్ని మనం కష్టపడి హిరిగి చేర్చుకోవాలి ఆత్మలాభం అన్నటి పిక అది ఆత్మలాభం దగ్గర పొందేవాడు పొందబడేది ఎన్నో ఉంటాయి భేదం లేదు ఇక్కడ ఆత్మను తెలుసుకోవాలి ఎవరు తెలుసుకోవాలి నేను తెలుసుకోవాలి ఏం తెలుసుకోవాలి ఆత్మను ఆత్మకి ఇదే అంటే తన దానే తెలుసుకున్నట్లు అది చాలా విద్యమైన పరిస్థితి విచిత్రమైన పరిస్థితి ఇక్కడ పొందబడేవాడు పొంద పొందేవాడు పొందబడేది అనే రెండింటికి చేరాలేదు పొందేవాడే పొందబడేది ప్రాప్త ప్రాప్తి నన్నే వివరిస్తున్నాను ఎత్ర ఆత్మన అనాత్మా లబ్ధవతి త్ర ఆత్మాధ్య అనాత్మా ఇప్పుడు నేను ఆత్మ అంటే నేను నేను పొందగడ్డది అనాత్మ ఆత్మకంటే భిన్నమైనది అటువంటి సందర్భంలో లబ్ధ పొందేది ఎవరు లబ్ధం పొందబడే లేదు అనాత్మ అవి ఎవరెంట్ ఎవరు అవుతాయి సహజ అప్రాప్త ఉత్పాద్యాక్రియా వ్యవహిత ఆ పొందదగిన అనాత్మ ఏది కలదో అది ఇంతవరకు పొందబడలేదు దాన్ని మీరు పొందాలి పొందబడని దానిని పొందాలి అంటే కాళ్ళతో కూర్చుంటే పొందరు పనిచేసి దాన్ని సంపాదించాలి క్రియా విశేషము ఒకనొక క్రియ చేత దానిని మీరు పొందాలి ఇప్పుడు క్రియలు నాలుగు రకాలు చెప్పారు ఉత్పాద్యము వికార్యము సంస్కార్యము ఆప్యములు ఉత్పాద్యాది అంటే అది అనాలుగు ఇప్పుడు ఘటన ఉన్నది ఘటము అనాత్మ మీరు ఇంకా దాన్ని అప్పుడు ఏం చేయాలి మట్టి తీసుకొచ్చి దాన్ని నీళ్ళతో కలిపి చక్రం మీద పెట్టి తిప్పి దాన్ని ఉత్పాద్యము అంటే ఘటము పట్టించాలి ఘటము ఉత్పన్నం చేయాలి అనాత్మ పొందబడాలి దాన్ని పొందే పద్ధతలా ఉంటుంది ఆ క్రియ చేయాలి ఇప్పుడు మీకు పొందదగిన ఘటనలకు మధ్యలో వ్యవధానం ఏమున్నది వ్యవధానం అంటే గ్యాప్ ఏమున్నది క్రియ ఉత్పాద్యమనే క్రియ గ్యాప్ ఓకే ఇక ఉత్పత్తి క్రియలు చేస్తే రేటు ఘటన